దీవ సరస్వతి కలదీవాన్ని శోతం చేస్తే నీకు వంద నీకే సూత్రాలు చేస్తాం నీకే ప్రభాషం ఈ దిన మాకు ఇచ్చిన చూడలేకుండా నా భీమా నీకు వంద్రభా ఈ దిన నూతన విషయంగా నూతన శక్తిగా నూతన పరస్సుతో నడిపించండి ఇంకా సరస్వతి నడిపించండి నా భీమానికి శోధనం చేస్తాం ఈ రాక బాగుతుంది నా జీవానికి శ్రోత శుభకాలంలో ఉదగలు ఇంకా భయంకరండి ఎట్లా ఉండాలి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పశుతాత్మ సహాయం గడిచండి నా జీవానికి శ్రోతం చేస్తాం పశురాత్మ చేస్తుంది సరస్వతి నడిపిస్తుంది సుప్రభాన్ని గ్రహించి ఉదయం తెలిసి ధ్యానం తెచ్చింది రాణిబిడ్డలు నడిపించి అక్కడికి తీసేసి వాక్యం ద్వారా పదాలు నడిపించి ఆ దీంతో ఆత్మ ధ్వర కాలి మా ఉద్యమంలో ప్రభా బదులు పచ్చి అలాగే మీరు మాకు సహాయించి మనిషిలో ప్రస్తుతం క్రీస్తు సాక్షిగా ఉంటావా నీరు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీరు సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన నీ క్రియల వలన అవమానము కలుగుచున్నదా నీ వలన దూషింపబడుచున్నదా నీక్రియల వలన అవమానము కలుగుచున్నదా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీరు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా ఉంటావా నీరు సాక్ష్యము నిలుపుకుంటావా యౌవనుడు యోసేపు వైగుప్తు దేశమందున యహోవానుగణపరిచాడు శవణుడు యోసేపు దేశమందు లొంగత తప్పించుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు gana sachmo nilpukuntaadu gana sachmo nilpukuntaadu krista sachiga neevu untava needu sachmo nilpukuntaava krista sachiga neevu untava needu sachmo nilpukuntaava చెరలను నూ దాసి సిరియా దేశము యహోవానుగన పరచింది చెరల నున్న యూద దాసి సిరియా దేశమునందు యహోవానుగన పరచింది కుస్సరోగినయమాను చాం్రోనుకు వెళ్ళమంది కుస్సరోగినయమానును చామ్రోనుకు వెళ్ళమంది తెలిసా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నాదీ తన సాక్ష నిలుపుకున్నాదీ తన సాక్ష నిలుపుకున్నాదీ తన సాక్ష్యము నిలుపుకున్నాది క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీరు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్షము నిలుపుకుంటావా దైవజనుడు దాని ఏలు బబులోను దేశమందునా యహోవానుగణపరిచాడు దైవజనుడు దాని ఏలు బబులోను దేశమందునా యహోవానుగణపరిచాడు తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు మాత్రం నొక్కనన్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు క్రిస్తు సాక్షిగా నీవు ఉంటావా నీరు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా సాక్షము సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ నీ క్రియల వలన అవమానము కలుగుచున్నదా నీ వలన నీ క్రియల వలన అవమానము కలుగుచుందా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీరు సాక్ష్యము నిలుపుతుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీరు సాక్ష్యము నిలుపుతుంటావా థ్యాంక్ యూ మీకు వనరాలు అయినా మహోన్నత మీకే కృతజ్ఞతలు పవ్వ అయినా ఇక గడిచకాలం మీరు పరిశీలి కాపాడంటే మీకు వందలు ప్రభావ ఈ క్షణం వరకు తండ్రి మేము ప్రజలు ఎక్కడ కేవలం మీ ప్రేమ కృతనైనా దాన్ని బట్టి మీకు వనరాలు ప్రభావ దీని గురించి మేము అతి చేయించాం కాదు బలిసిలో త్యాగం చేస్తున్నారు దాన్ని బట్టి మేము అతి చేయిస్తున్నాం నైనా ప్రభా మాలో తనుమల్ ఎటువంటి అహమ్మం లేకుండా తండ్రి జీవితం మహంకరించండి సర్లతా కక్షకు తల్లు మేము జీవించడానికి ఏర్పడాలంటే సంపూర్ణమైన తగ్గింపు జీవితం కనిపించడానికి పిలిచి అవును ప్రభు అవును మీకు నిమిత్తమై తండ్రి మళ్ళీ ఓ ప్రభుత్వం మళ్ళీ సంస్థాన్ని పెంటువహించుకున్నాడు పౌరులు అట్లాంటి జీవితం మా కొన పాటించు ఎంతో విలువైన వస్తువులు ఈరోజు ఈరోజు కబులకాలని పెంటున్నాడు అనే విషయాన్ని మీకు వనరాలను అయినా మీకే కృతజ్ఞతలు తండ్రి మీ చేస్తూ తల ప్రభు ఇకాలం ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క సహామాకు అనుగ్రహించండి రక్షణ ప్రణాళికలో మేమందరంపడండి తండ్రి రూపాయలు రూపంగా అనుగ్రహించండి తండ్రి ఈ యొక్క శర్మల కాలంలో మహాశర్మాల కాలంలో మేము రూప జన్మందరూ హతసాక్షులు తా త్వరగా సిద్ధమైంది అందులో కనమని మన స్థానిక మీ చెత్తలాగా ఒక గుంపులో నుంచి ఒక గుంపుని బయట చేపడండి బయటికి పిలబడ్డవారు అన్నారు పవన్ ప్రభుత్వ విశ్వాసాలు అంటే బయటికి పిలబడ్డవారు అటువంటి బయటికి పిలబడ్డ వారి గుంపులో వీళ్ళ చేపడండి చివర ఊరి చేసుకున్న వారి గుంపులో ఉన్న ప్రభుత్వం అటువంటి జీవితం మాకు అందరికి అనుగ్రహించండి మీ యొక్క కృప వెంబర్ కృపాల గురించి వాచ్యాన్ని చిన్న మీరే తిన ఏ శ్రీ క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్న దినం మనం ఎఫ్ఎస్ గా రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వర్షంలో ఒక వాక్యాన్ని గాలిస్తున్నాం అక్కడ మనం ఏం చూస్తున్నామంటే పదమూడవ వర్షం నుంచి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శమలను మీ నిమిత్తమై నాకు వచ్చిన శమలను అయితే ఇదేంటంటే గొప్ప జనానికి ఆ గొప్ప జనం నిమిత్తమై మనకు వస్తాయి శ్రమలు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే గొప్ప జనాన్ని సత్య సత్యంలోకి నడిపించే సేవ జీవితం మనది సగం సత్యం సగం అర్థంలో ఉన్న ఓ ఓ లక్షలాది ప్రజలు వారిని మనం సత్యంగా నడిపించిన ప్రేమవుతుందంటే మనకి బహు శ్రమలు వస్తా కానీ ఆదార్య పరవద్ద విషయం జ్ఞాపకం చేస్తాడు దాని తర్వాత ఇవి మీకు మహిమకరంగా మీ నిమిత్తం నాకుస్తే వస్తే శ్రమలు మీకు మహిమకరంగా ఉంటాయని ఇది చాలా వింతరకమైన విషయం ఇది క్రైస్తవ జీవితం సేవలో ఈ హేతు ఈ కారణం చేత పరలోక భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఇది నిన్న దిన చూపించలేదు పదమూడవ అధ్యాయ వర్షాన్ని మనం ధ్యానించినాం ఈ హేతువు చేత పరలోక భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అని కాబట్టి పరలోక మందు కూడా కుటుంబాలు ఉన్నాయి అన్న విషయానికి జ్ఞాపకం చేయబడుతుంది ప్రకృతి భూమి మీదను ఉన్న కుటుంబాలు అని చెప్పబడుతుంది కానీ మనకి ఎప్పుడూ తెలుసు పర్లోక లక్ష నాలుగు వేల మందికి సాదృశ్యం భూమి మీద ఉన్నవారు గొప్ప జనానికి కాబట్టి ఇద్దరికీ తండ్రి మన ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఏ తండ్రిని బట్టి కుటుంబం అని ఆ తండ్రి ఎదుట రెండు మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యం చూడండి ఐశ్వర్యం అంతా ఉంది కాబట్టి ఆయన నమ్ముకున్న మనకి మహిమ ఐశ్వర్యం మనకు కూడా స్వరంగం వ్యాక్తం మహిమ ఐశ్వర్యం చెప్పున మీకు దయచేవలని మీరు దేవుని సంపర్థం చేసుకోండి మీరు దేవుని సంపూర్ణత ఎందు పూను లాగుతున్నట్లు ప్రేమయందులు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా తన వెళ్లి పొడుగు లోతు ఎంతో గ్రహించుకున్నటోర్మెంట్స్ ఉన్నాయి కదా కొలతలు కేసా జీవితం అంతా సంబంధించింది మతపు గుండ్రు సంబంధించింది ప్రకటన గ్రంథు చివరి అభ్యయన్ మందిరాన్ని కొలత వేస్తున్నాడు కాబట్టి ప్రతిదీ కొలతకు సంబంధించింది మనము ఇంత సంపూర్ణంగా దేవుని అందు ఉందామా మీ సంపూర్ణ మీరు దేవుని సంపూర్ణత పరిపూర్ణులు కావాలా కాబట్టి అంత పరిపూర్ణత స్థితికి నువ్వు ఎదగాల అనేది ఇక్కడ ప్రభుత్వ ఖచ్చితం ఏదైతే నేను ఎదురైనా పురుషుడు శక్తి కలగాల దేవుని యొక్క పరిశుభ్రప పొందుకోవడం దానికి సంబంధించింది కానీ అంతరంగ పురుషుడు బలం ఎప్పుడు బలహీనుడు శర్రాన్ని పోషించుకున్నప్పుడు శరీరక కోరికలను తీర్చుకున్నప్పుడు శరీరానికి ఆహారం ఏంటంటే పాపము కాబట్టి నువ్వు పాపం చేస్తే నీ శరీరము బలపరచబడతా ఉంటది నువ్వు పాపం అసహించుకుంటే నీ శరీరం బలహీనంగా నీ అంతరంగ పురుషుడు బలవంతడవుతా ఉంటాడు బయట బాడీ బిల్డింగ్ చేసుకుంటారు జిమ్ ఎందుకు అంటే శరీరాన్ని బలపరచుకోవడం కొరకు కానీ ఆ జిమ్ అవసరం లేదు కదా కొన్ని జిమ్ అనుకుంటే ఎక్కడుంది జిమ్ లేదు అవసరంగా కూర్చుంటే బాగా పట్టుకోవాలంటే శర్రాన్ని తిరుణీకరించుకోవాలా ఉపేక్షించుకోవాలన్నాడు అందుకే తను తాను ఉపేక్షించుకోమన్నాడు ఉపాస ప్రార్థనలు దేనికి సంబంధించినవి విలువల వస్తువులను ఇచ్చిపోయడం దానికి సంబంధించినవి ఏది ఏది ప్రీతి అది విడిచిపెట్టేసేలా దేని మీద కూడా ప్రీతి పెట్టుకోవద్దు దేని మీద నాకంటే మీద దేన్ని ఎక్కువ ప్రేమించడం నాకు పాత్రలుగా ఈ లోకంలో దేన్ని ప్రేమించడం ఆయన పాత్రలు అని ఆయన ఇస్తా ఉంటాడు అవన్నీ ఇస్తా ఉంటాడు కానీ మనం వాటిని ప్రేమించాము ఎందుకంటే ఇప్పుడు అనులకి అనులు ప్రయాసపడి సంపాదించుకుంటారు మనము ప్రయాస పడకుండా తెచ్చుకుంటూ ఉంటాం నా జీవితంలో పెద్ద జరిగింది ఆ ఏది కూడా నేను ప్రయాసపడి సంపాదించుకుంది లేనే లేదు కానీ అవి చూస్తే అంత విశేషమైన అద్భుతం ప్రీతిగా నా జీవితంలో నేను పొందుకున్న అన్ని ఎంతో ఆశ్చర్యకరంగా ఎంతో విలకరంగా ఉంటాయి కానీ నేను ప్రయాసాన్ని పండలేదు దాని ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల క్రితం చరిత్ర నా లైఫ్ అట్లా పెట్టుకున్నప్పుడు నేను చూసినప్పుడు నేను నిజంగా ఈ వాక్యానికి తగినట్టు జీవించగలిగా జీవించలేకపోతే చెప్పలేరు ఎందుకు పాస్టర్స్ ఈ వాక్యాన్ని చెప్పలేరంటే వాళ్ళు ఎవ్వరు కూడా జీవించలేరు వాళ్ళు ఎప్పుడు లా లా అని అడిగేటోళ్లే కానీ లే లే అనేటోళ్ళు కాదు హిందీ భాషలో చెప్పాలంటే ఈ అని చెప్పేటోళ్ళే తీసుకో తీసుకో అని చెప్పేటోళ్ళు ఒక్కరు కనిపించారు సేవ సేవలలో కానుకలు ముఖ్యంగా ఎప్పుడు ఆశిస్తుంటారు కానుకలు కానీ ఎప్పుడైనా కానుకలు ఇస్తారా ఇవ్వరు వాళ్ళు వాళ్ళు సమర్థించేదంటే నేనే ఆదకుని కాబట్టి నేనే అందరికీ తీసుకోవాలని నేను ఇచ్చేది ఏమోదనపంటారు అందుకు వాళ్ళు ఆత్మసాహకరమైన సైవ జీవితం చూడలేరు ఏ పాస్టర్కి భవిష్యత్తు తెలవదు భవిష్యత్తుని చూడ చూసి భవిష్యత్తుని చూసి చెప్పగలిగేవాడే కదా ప్రభక్త అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాటి గ్రహించి చెప్పేవాడే ప్రవక్త మన గ్రూప్ లో ప్రవక్తలం అని చెప్పుకో మనం కానీ మనకి ఎన్నో రకమైన విషయాలు బయలుపేరుతూనే ఉన్నాడు దేవుడు మొదటి నుంచి కూడా మనిషిని సృష్టించిన మనిషిని నిర్మించిన విధానము తయారు చేసిన విధానం చూస్తే ఆశ్చర్యము భయం కలుగుతున్నప్పుడు అక్కడి నుంచి నాకు అవును మన శరణంలో కూడా క్రిత్వం ఉందని అడిగారు మన ప్రభువు త్రియక దేవుడు అతని మన శరణం ఎక్కడ క్యారీ చేసాడు శరీరము ఆత్మ ప్రాణము మూడు అట్లా అవయవాలు తయారు చేసిండి దేవుడు కాబట్టి ఆ మూడు ఏకీకీస్తే గాని నీ ప్రార్థనకు జీవరాదు చాలా ఇంతకాలం ఏం జరించారంటే ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారు అంటే ప్రార్థన చేసినా ప్రధాన కానీ నీ శరీరము నీ ఆత్మ నీ ప్రాణము ఏకీభవించకపోతే ఎంతమంది కలిసి ఉపాసన ప్రారంభ చేసినా వేస్ట్ చేయాలంటే అది ఇంతకాలం మనకు బయలుపరచబడలేదు ఇక శ్రమల కాలం ముగిస్తుంది అంతా హతాసాక్షులు ఆరంభం అయిపోతారు వారి సంచే సంపూర్త అయ్యే టైంకుంది మనమేమో అనడానికి దాచబడతాము ఆయన చెమన ముగివే పడ్డ ఎవరికి కనిపించము వారికి ఉపశమనం కల్పించే సేవ కాబట్టి మనకే ఇవి చూపిస్తారు దేవడు ఈ సేవ ఉండబోతుంది కాబట్టి పదిలోక మధ్యలో భూమి మీదలో కుటుంబాలున్నాయి కాబట్టి ఏ సెంటర్ని బట్టి కుటుంబం అన్ని మనమందరం మన ప్రభు మన ఏసుక్రీస్తు ద్వారానే కదా మన భద్రము ఒక కుటుంబీకులుగా తయారు చేయబడ్డ వాళ్ళం కాబట్టి మనం ఆ తి ఎదుట మన అంతరంగ పురుషుని దేవుని యొక్క ఆత్మ చేత బలపరచుకోవాలి అక్కడ హాలయ్య హాలయ్య అని భాషల ప్రాధాన్యం చేస్తే కానే కాదు మనుషుల తలంపులు ఇవన్నీ అంతరంగ పురుషుడి బలపరచబడలా శారీరకమైన పురుషుల్ని బలహీనపరచుకోవాలను లోపరుచుకోవాలి బలహీనపరచుకుంటే లోపరుచుకోవాలి వాడి మీదను పవర్ సంపాదించుకోవాలి నీ ప్రాణము నీ శరీరాన్ని కోరుతా ఉంటుంది ఇద్దీన్ అడ్డీను ఇది అజ్జే నీ ఆత్మ అంటే అవే అట్లా కాదు జాగ్రత్త చూస్తున్నాడు అని చెప్తా ఉంటాయి కదా నీ శరీరంపై ఇవి జరుగుతున్న నీ ఆత్మకు దేవుడి ఆత్మ కలిసినప్పుడు సంపూర్ణమైన ఆత్మ స్వరూపంలో పేరేటప్పుడు నీ ప్రాణంకి నీ దేవుని యొక్క ఆత్మ కలిసి చెప్తా ఉంటాయి ఇట్ల బో ఇట్ల అప్పుడు నీ ప్రాణం ఏం చేస్తుంటే శరీరాన్ని ఛేదించుకుంటా ఉంటే దాన్ని పోషించదు దాన్ని పాపము చేయడానికి దేవుని పిల్లలు పాపం చేయాలంటే అర్థం లేదు నువ్వు పరుషుత్మ పొందుకుని తప్పు తీసుకున్నావు అబద్ధాలు పెట్టుకున్నావు అంటే దేవుని పరుషురాత్మతో దూషిస్తావు కించపరుస్తున్నావు లుఖపరుస్తున్నావు కార్పి వేస్తున్నావు వాడు నేను ముప్పైల గురించి ఎక్కువ చెప్పటో నేను మళ్ళా స్టార్ట్ అయింది దాసేవ జీవితంలో పరిశుద్ధ ఆత్మ సహాయం చాలా అవసరం అనేది ఇప్పుడు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం లేకపోతే మటుకు ఈ యొక్క ఇది బహు ముఖ్యమైన అవకాశం ఇది మీ జీవితంలో మనలో చాలా మంది పోగొట్టుకుంటారు ఆల్రెడీ మన గుంతులు చాలా మంది పోగొట్టుకున్నారు ఇది అది మళ్ళా సైకిల్ ఎప్పుడొస్తుందో వాళ్ళం వృద్ధాప్యమైన టైకి వస్తే మనకు తగ్గట్లేదు ఎందుకంటే ముప్పై సంవత్సరాలకు వస్తుంది ఇది ఇరవై సైకిల్ ఈ జ్ఞానం మనలో చాలా మంది పోర్టుకునే అవకాశం అది అది తిరిగి రాదు వాళ్ళకి ఇంకొక సైకిల్ అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ అంటే వాళ్ళు వృద్ధా పేర్కొచ్చేటప్పటికే అప్పుడు తిరిగి వస్తుంది ఈ సైకిల్ అందుకే వచ్చినప్పుడు మనం త్వరగా స్వీకరించాలా మన నిర్లక్ష్యం అదే కలిస్తారు జీవితంలో అందరికీ ఆయనలో రావాలి కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసినప్పుడు తన యొక్క మహిమ ఐశ్వర్యాన్ని బట్టి మన అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తా మన ప్రభు మన తండ్రి ఎంతో ధనవంతుడు అన్న విషయం కలిగి జ్ఞాపకం చేపడతాడు కాబట్టి ఆయన తన మహిమ ఐశ్వర్యాన్ని మనల్ని బలవంతులుగా చేస్తాడు అంతరంగ పురుషుణ్ణి అందుకని అతయి శివాలతో నేను నిజంగా చెప్పాలనుకుని మతరస వార్త ఏడవ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను మత వార్త ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం అనుకుంటా మతరస వార్త ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం దానికి ముందు కావున మనుషులు మీకు ఏమి చేయవాలనని మీరు కోరుతురో అలాగనే మీరు నువ్వు వారికి చెయ్యుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది కాబట్టి మనుషుల కోరికలను మనం తీర్చాలని చెప్తుంది వాక్యం వారికి ఏం అవసరాలున్నాయో అవి గ్రహించి వాటికి తీర్చాల మీ సేవా విధానం అట్లాంటాడు అది చేయాలంటే చాలా కష్టం కొందరు చాలు విషయాలు ఎట్లా సంబోధించగలం అది మీ టైం పోతా మీకు అంటే వాళ్ళు చెప్తున్నావా వాళ్ళు కోరుకునే నువ్వు చేయాలంటున్నాడు అక్కడ నుండి వాక్యం అది మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందరో అలాగనే చేయుడి అంటే వాడు నీకేమిస్తారో నువ్వు వాడికి ఇవ్వాలా కదా కానీ నువ్వు తీసుకోవడమే ఇచ్చేది లేదంటుంది వాక్యం ఏమి చెప్తుంది నువ్వు అలాగనే చేయాలంటుంది అప్పుడు బ్యాలెన్సింగ్ అన్నట్టు ఇది బ్యాలెన్సింగ్ టాపిక్ చర్చలే రోజు ప్రపంచం అంతటా ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం ఉండేదంటే చూడండి నువ్వు ప్రవచన సేవ జీవితంలో ఉంటే ఇది నువ్వు చేయాల లేదా వాడినికేమిస్తే నువ్వేమిస్తున్నావు వాడికి అంత పొందుకోవడమే గానీ ఇచ్చేదేం అందుకే మనము మన జీవితాలు అట్లా సౌమరితనంగా తయారైతే ఎందుకు బరువుతాయి చెప్పి ఉపవాసం లేకుంటే చరలు ఎందుకు బరివెక్తాయి ఆకలి లేనట్టు కూడా తింటే క్షరాలు ఎందుకు బరివెక్తాయి అంటే ఇతరులు తినాల్సినవి నువ్వే తింటే చరాలు బరివెక్ అంటే ఏమి తినాలనో తెలియకనప్పుడు తిన్నప్పుడే కాబట్టి మన శరాలని మనం అదుట్లోకి పెట్టుకోవాలా వారి కదుతే వారి దేవత అన్న వాక్యం ఎందుకు జరగలేదు మనం ఆహారం చూస్తే మొత్తం మర్చిపోతాం విశ్వాసం ఫంక్షన్స్ కి పోతే మొత్తం మర్చిపోతాం విశ్వాసం అట్లా నాకు దేవుడు ఒకటి ఏంటంటే మోషతో మాట్లాడుతున్నాడు నీ నూట ఇరవై నీ అయితే దీంకా అంటున్నాడు అంతే దేవుని దృష్టిలో నూట ఇరవై ఐదు ఏళ్ళు ప్రకారం మనిషి పోతుండే డెబ్బై లోపలనే పోతుండే అవును మళ్ళీ పిచ్చి పిచ్చిగా తినేస్తే ఇష్టం వచ్చినా తినేస్తే అది కృషించిపోతుంది శరీరం కోసించి నీ ప్రాణం నీ ఆత్మ ఎట్లుండగలం లోపల దేవుని దేవుని దగ్గర వెళ్ళిపోతాయి అది ఎక్కువ కాలం బ్రతకాలని నేను కానీ దేవుని ప్లాన్ ప్రణాళికం ప్రకారంగా చర్యలు దాటొచ్చు మనుషులే కానీ ఎవరు దాటలేకపోతుంది పాస్టర్స్ ఎందుకు అంటే వాళ్ళ శరీరాన్ని పోషించిపోతున్నాయి వాళ్ళ ఫ్లెష్ ఫ్లెష్ ని శరీరాన్ని వాళ్ళు పోషించుకుంటున్నాడు బాధ అందుకు అది వాళ్ళ సేవకు పంజరాకుండా పోతుంది అనారోగ్య పాలైపోతున్నాడు మరి నీ సేవలో ఎంతమంది స్వస్థతను పొందినప్పుడు నువ్వే నువ్వు స్వస్థత పొందలేకపోతున్నావు అక్కడ నువ్వు సాక్ష్యం పోగొట్టుకుంటున్నావు చూడండి పదమూడవే బహు కష్టతరమైంది తొంభై తొమ్మిది శాతం సేవకులు ఈ వాక్యం పాటించలేదు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఇరుకు ద్వారా ప్రవేశించుడి నాశనంలకు పోగు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు 99% ఇరుకు ద్వారా ప్రవేశించేవారు టూ పర్సెంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇరుకు ద్వారా ప్రవేశించకపోతే ఏమవుతుంది చెప్పండి ఇరుకు ద్వారము అంటే నేను ఒక ముంబైలో ఉంది అక్కడ ముంబైలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటే వింటే అక్కడ అంత ట్రైన్లలో తిరుగుతూ ఉంటారు మనుషులు అక్కడ బస్సులు తక్కువ ఓ చాలా తక్కువ బస్సులలో తిరగడం మనుషులు ఎవరు చూసినా లోకల్ స్టేషన్ లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా ఉంటారు నేను నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కలిగి ఆఫీస్ కలిగి ట్రైన్ లాగా తిరగాల మనం ముంబైలో ఉంటే మనం ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మనం చూడాలి ఎట్లుంటది అనేసి పెద్దగా ఉంటే వాటి డోర్స్ మన హైదరాబాద్ ట్రైన్స్ లాగా ఉండేవా చాలా పెద్దగా ఉంటాయి ఆ డోర్స్ అవి ఆ డోర్ ముందు నువ్వు నువ్వు ఎక్కడ అవసరం లేదు పోతారు మనుషుల ఎట్లా దోచుకుంటా పోతారంటే ఇంత ఇంటికింత సందర్లలో కూడా ఇచ్చిపోతుంటారు స్పీడ్ గా బరిగితే ఎక్కడ అక్కడ పోయి కూర్చుంటారు మనుషులు మన హైదరాబాద్ మన వేరే మన అలవాటు కాబట్టి మనం ఏం చేస్తాం అర్ధంగా దోసుకోవాలి నిలబడతాం సరే నిలబడడం మంచిదే శరీరానికి అర్ధ గంట ఎవ్రీ అర్ధ గంట తర్వాత కొంచెంసారి నిలబాడీ తిరగాల అప్పుడు ఈ రక్తనాళాలు దగ్గర కావు రతనాళాలు దగ్గరికి విశాలంగా విశాలంగా విశాలంగా ఎరుకు అయితే ఉంటది మన బాడీలో ఎవరికి ఇట్లాంటి సమస్యలు వస్తాయో వాడు గంటలు గంటలు కూర్చుంటాడు అన్నట్టు వాడు అన్నడవాడు ఎక్సర్సైజ్ చేయడన్నట్టు జాగింగ్ చేయడు స్కిప్పింగ్ చేయడన్నట్టు ంతగా కూ కూ కూర్చుండేటోళ్ళకి ఈ రట్టణాలలో దగ్గరికి అయిపోతా ఉంటుంది అయిపోయి రక్తము అందులోంచి ప్రవ ప్రసరించడం తగ్గిపోతాది చాలా స్పీడ్ లో పరిగెత్తుంది అని చెప్పి హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వరకు వేస్తుంది అది ఈ నాలుగు ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ లో పోతే ఊహించుకోండి దాని ముందు నువ్వు ఒక అడ్డం పెట్టినావు దాని ఏం చేస్తుంది అడ్డం ఉన్నదాన్ని నాకు అడ్డం ఉంటావా అని దాని పక్కకు వెళ్ళి చిట్లించుకొని పోతుంది అట్లా చిట్లించినప్పుడు శరం లో కడుపు రక్తం పోతుంది శరీరం లోపల రక్తం పోయి ఉబ్బిపోయి మనుషులు పోతాం పాలను విడిచిపెడతారు రకరాలను చెట్లకుండా దేవుడు అట్లా పెట్టి మనకి విధానం అందుకే ఎవరి అర్ధ గంటకి లేచి నడవాలా తిరగాల తినంగానే కూర్చుంటాం తినంగానే అర్ధ గంట తర్వాత కంపల్సరీ బయటకు పోవాలా ఇవన్నీ మనము సేవ జీవితంలో ఉమ్మడి వీటన్నిటిని మంచి మంచి సలహాలు ఇచ్చినా కూడా ఆ పోసి పాడేసిపోతుంటాం అన్నట్టు సేవలో అందుకు రోగగ్రస్తులు అవుతున్నాం నేను ఎప్పటికే అంటే నీ రోజు కూడా నేను ఏ హాస్పిటల్ పోను ఏ మందులు వేసుకోను ఆయన హెల్త్ ప్రాబ్లం వస్తే కదా హెల్త్ ప్రాబ్లం ఎందుకు రాదంటే ఆయన ముందుగానే స్వస్థత ఇచ్చాడు శరీరంలో నువ్వు దాన్ని సెయిల్ అందుకు నీకు అనారోగ్యం అని శరీరం అంతా కృషించిపోతాను కాబట్టి దాన్ని కంటలో తీసుకోవాలా మనం మనకు అనుభవించాడు దేవుడు దాన్ని కంటలో తీసుకోవాలంటే నీ అంతరంగ కూర్చొని ఎంతగా బలపరచుకోవాలా మన సిటీలో చూస్తే మటుకు హైదరాబాద్ లో నేను గమనిస్తూ ఉంటాను ఇంటికి పోతే బస్సుల్లో పోతుంటే నేను నా లైఫ్ లో నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను బస్సులో తిరిగిన డిగ్రీ అంతా డిగ్రీ పీజీ ఐదు సంవత్సరాలు తిరగదా ఐదు ఆరు సంవత్సరాలు బస్సులో డిగ్రీ పీజీ తర్వాత ఉద్యోగం కూడా వేసేటప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు బస్సల్లో తిరిగి అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు బస్సల్లో తిరిగి ఇప్పటికీ కూడా బస్సులు తిరుగుతా అవకాశం వస్తే ఒకటిదేం గమనించిన ఏంటంటే ఇప్పుడు మన రూట్లో సికింద్రాబాద్ నుంచి అటు గారు కేసారి పోతుంటే లేడీస్ ఉంటారు ఇంకా గంపలు పట్టుకుని వస్తారు వాళ్ళు ఆ గంప కలక మీద పెట్టుకుని బస్సే కలకి ఎట్లా ఇస్తారు ఆ డోర్ ఇక అది గంప పట్టుకు వచ్చిందంటే పక్కన ఎక్కలేడు ఈ లోపల తిరిగి తీయలేడు ఇరుకు మార్గంలో దాన్ని ఆ గంపని తోసేసి లోపలికైనా వచ్చి గొప్పకి వచ్చింటే మస్తు ఖుషిగా ఇంకుమార్గంలో అట్లా ఉంటుంది అన్నట్టు పరిస్థితి బహు కష్టము ఇంకా పక్కన నుండి వెనక నుండి ఎక్కలంటే ట్రైనింగ్ స్టేషన్స్ లో కూడా ఆ అంత పెద్ద సంచి పట్టుకుని వాళ్ళ లోపలికి ఎక్కలేదు దాని ముందు తోసేయాల్సి వస్తుంది తోసేసేస్తే గానీ వాళ్ళ లోపలికి రాలేదన్నట్టు ఇరుకు అంటే అంత కష్టంగా ఉంటుంది అండి కాబట్టి సేవ జీవితంలో క్రైస్తవ జీవితంలో నేను గొప్ప జనం ఎందుకు శ్రమలపాలవుతారంటే వాళ్ళు ఇరుకు మార్గం పొందుకోలేదు లక్ష నలభై ఆరు మంది ఇరుకు మార్గం ఎంత కష్టం అంటే అంత కష్టం ఇరుకు అసలు అన్నీ తొచ్చుకుంటూ పోవాలి కదా శరీరం పట్టగా ఉండదు సన్నగా ఉంటది వంకటి ఇంక ఉంటుంది అది మార్గాలు అందులో నుంచి పోవాలి ప్రతి దశలో క్షమ ఉంటది ప్రతి దశలో కష్టం ఉంటది అది కొన్నిసార్లు కొత్త ప్యాంటు వేసుకున్న ఒక రోజు ఆ కొత్త ప్యాంట్ వేసుకుంటే మొత్తం కర్ర దింపు పడేసింది తోడ దగ్గర బస్సులో అట్లాంటి నాది ఇరుకు మార్గం కొత్త ప్యాంటే అని బాధ అనిపిస్తుంది కదా అప్పుడు మళ్ళీ సమర్థించుకుంటాం ప్యాంటే కదా కనీసం నా స్కిన్ కి ఏం కట్ కాలేదు కదా కొంచెం స్కిన్ కూడా కట్ అవుతుంది అర్థం వస్తుంది అక్కడ మనం కేసు వేయొచ్చు అటువంటి దశలో ఆర్టీసీ మీద కేసు వేయచ్చు ఎందుకంటే న్యాయబద్ధంగా అది సబు ఇంకా టికెట్ ఇచ్చి డబ్బులు కట్టి టికెట్ కొనుక్కొని బస్ కాబట్టి బస్సు నువ్వు మెయింటైన్ చేయలేదు బస్సు కాబట్టి నాకు కట్ కేసు వేయొచ్చు కానీ న్యాయంగా నేనే గెలుస్తాను చిన్న విషయం కొరకు కేసు వేయాలని అవుతారు మార్గము బహు కష్టకరమైంది ఉపాసం ఉండాల్సి వస్తుంది ఎట్లుండాలా బ్రదర్ నేను షుగర్ పేషెంట్ని కదా అంటే షుగర్ పేషెంట్ ఉపాసం ఉండదని ఎవరు చెప్పిండు ఎవరన్నా చూపించే మంది షుగర్ పేషెంట్స్ ఉపాసంలో తీసుకునే తెలియదు బ్రదర్ నాకు చేతి ఎక్కువ దొడా షుగరింగ్ ఎక్కువ అవన్నీ అబద్ధాన్ని నువ్వు తీర్మానించుకున్నావాట్లా కాబట్టి నేను నాకు బీపీ పోల్త్ ప్రాబ్లం ఉంది అంత ప్రాబ్లం ఉంది ఉపాసములు పెట్టే అది నీ ఇష్టం నువ్వు ఉంటే ఉండి లేకుండా లేదు వాక్యం అయితే సెలవిస్తుంది కాబట్టి తను తను ఉపేక్షించుకోవడం చాలా కష్టకరమైనది అందుకే ఇరుకు మార్గం ఎంత కష్టమైంది అంత విశాలంగా ఇప్పుడు సేవ జీవితంలో కూడా కంఫర్టబుల్ గా మనం పోతా ఉంటాం అబ్బాయి బైక్లని కార్లలో పోతుంటాం కానీ అది మార్గం రాదు అది విశాలమే ఇరుకు మార్గం బహు క్షమతో కోరింది అన్నట్టు అటువంటి మార్గంలో నువ్వు ఇంత ఏమవుతుందో తెలుసా పద్నాలుగో వర్షం ముందు ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి ఆజ్ఞ నాశనములకు పోవు ద్వారము వెడల్పు అంటే వెడల్పు మార్గంలో పోతే చివరికి మిగిలేది నాశనమే అందరు నశించుకుంటారు మంచిగా నశించుకోతారన్న విషయం ఇక్కడ ఈ వాక్యం వ్యాప్తం చేస్తా ఉంది మనిషికి సా విశాలమైనదే అవసరం ఆకి మనిషి విశాలంగా ఉండాలంటారు అంటే గుణగణం అన్నట్టు అంటే దాన్ని నువ్వు లోపరచుకోవాలా ఈ గుణగణాన్ని నువ్వు లోపరుచుకోవాలా విశాలంగా ఉండాలా బే అంతా ఫ్రీ ఉండాలా బేర కానీ దాని జ్వరంలోపు ప్రవహించేవారు అనేకులు అంటే అనేక మంది అంటే అట్లా ఎవ్వరని చెప్పండి మాస్టర్స్ అని కాస్త ఎవరైనా కావచ్చు ఈ లోకం విశాలమైన మార్గాలు ఎన్నుకుంటుంది కానీ లక్ష నలభై మంది తప్ప ఎవడు ఎరుకు మార్గంలో లేదు ఈరోజు చివరి చూడండి పద్నాలుగు వర్షాల్లో జీవం నాకు పోగొద్దాం అంటే విశలమైన మార్గము చివరికి నాశనం తీసుకపోతే ఇరుక మార్గము మీకు జీవిస్తుంది ఆ దారి సంకుచితమైంది అంటే గ్యారంటీ అన్నట్టు అది గ్యారెంటీ అన్నట్టు ఆ దారి ఎవరు దారి ఏష్లవే కదా అనే దారిలో నేనే మార్గం కాబట్టి ఆయన మార్గంలో పోవాలంటే బహు ఇరుకైంది ఆయన పొడిషన్ ప్రార్థిస్తాడు ఏకాంతంగా ప్రార్థిస్తాడు ఒంటరిగా ప్రార్థించాడు కొండ మీద పోయి ప్రార్థించాడు ఆ అరణ్యంలో పోయి ప్రార్థించే తోడు తోటలో పోయి ప్రార్థించే తోడు శిష్యులందరూ సిటీలో తిరుగుతా అంటే ఎక్కడో ఒకటి కూర్చొని ప్రార్థించేవాడు కరతరం తిన్నాడో ఎవరు పెట్టి కానీ పోలీసు ఉపాసన ఉన్నాడు పోలీసున ప్రార్థననే ఉన్నాడు అంత ఇరుకుమారి వెన్నుకున్నాడు ఆయన నువ్వు విషయంలో ఎన్నుకుంటే నీకు నాశనమే తటస్థితుంది అందుకని చెప్తున్నాడు ఆ నాశనంలకు పోరం వెళ్తును ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించే జీవంలకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైంది ఇప్పుడు చూడండి దాన్ని కనుగొనివారు టూ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే బహు తక్కువ కదా దాన్ని కనుగొనివారు అంటే కనుగొనలా అని చెప్తుంటే వెతకాల అర్థం అంటే కనుగొనంటే నేను ఎక్కడ ఇరుకులు ఇరుకాల అనేది టైమ్ ఉండాలి అది నేను అట్లనే ఇరుకుతాడు ఎక్కడ ఇది కష్టం ఉండే పనులనే పోతా నేను బహు కష్టకరమైన పనే నేను చేస్తాను సునాయితమైన పనులు ఎవరైనా చేస్తాడు అది ఇరుక కదా కేవలం స్టేజ్ మీద శక్తి చెప్పడం వాక్యం చాలా చదువు అయింది దాని బహు కష్టకరం నేను ఉపయోగించుకోవడం బహు కష్టం చెప్పండి ఎప్పుడన్నా ఒక అనాథక ఒక ముద్ద అన్నం పెట్టగలిగిన ఒక విధానికి కనీసం నువ్వు ఉపశమనం కలిగించగలిగినవా చిరసలు ఉన్నవాళ్ళు ఎక్కడన్నా పోయి పరామర్శించినవా హాస్పిటల్ ఉన్న వాళ్ళు గురించి నీ రక్త సంపత్తులకు చేసినా మేము అయిన చేసినావా క్లియని ఎప్పుడు తెలియదు మళ్ళీ అంటే నేను అంత తున్న కుస్తావా ఇంటి దగ్గర లంచ్ చేసుకుని మాధ్యాన పాట దగ్గర ముందు కొద్దిసేపు వర్షం పోయి లేటర్ ఇలా అది విషమైన మార్గం ఎరుకు మార్గం అంటే బహు ప్రయాసంత కూడింది అటువంటి సేవ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి దాన్ని కనుగొన్న వారు కొందరే వాక్యం హెచ్చరిస్తుండగా మరి నువ్వు ఎక్కడున్నావు నిజంగా దాన్ని కనుగొన్నావా నువ్వు ఏ ద్వారంలో పోతున్నావో అది నువ్వు తెలుసుకోవాలా ముఖ్యంగా మనుషన్ని పట్టే జాలరి ఎక్కువ మార్గంలో పోతారు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా అవకాశకరమైనది తెలిసిన కాడికి చాలా మంది వేరే మార్గాలు ఎన్నుకున్నారు విశాలమైన మార్గాలు ఎన్నుకున్నారు అది చుదరకు నాశనానికి నడిపిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చాలా మంది గొప్ప జనము దాంట్లో కింద బాగు ఇక్కడ ముఖ్యంగా మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని కనుగొనాలా కష్టతరమైన ఎక్కడుందో కనుగొనాలా అదే ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితము బహు ఇరుకైంది అందులో ఇంకా అడుగు పెట్టలే చెప్తున్నా ఫ్రాంక్ గా ఆత్మీయ ప్రపంచంలో ఇంతనూ అడుగు పెట్టలే దుష్ట శక్తులు కళ్ళకు కనిపిస్తాయి చీకటి శక్తులు కళ్ళకి కనిపిస్తాయి పురాతనమైన భక్తులు కళ్ళ కనిపిస్తూ ఉంటాయి పని ఒక్కొక్క కుటుంబాలు కనిపిస్తే కళ్ళ శిశక్తి కనిపిస్తూ ఉంటాయి అన్ని తిరుగుతూ మనుషులు మనుషుల చుట్టూ అటు ఇటు తిరుగుతూ అది అంత అంత ఆశ్చర్యకరమైన ప్రపంచం అది అటువంటి ఆశ్చర్యకరమైన ప్రపంచాన్ని ఎన్నో తరాలు పోగొట్టుకున్నాయి మన పూర్వీకులు పోగొట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలే వాళ్ళ కాలంలో వాళ్ళకి ఎక్కువ టైం ఉండే మనలాగా అంత డిస్టర్బెన్సెస్ లేవు అయినా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలే మన కాలంలో అవకాశం ఉన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారా కాబట్టి అటువంటి ఇంట్రెస్ట్ కలగాలంటే ఏం చేయాలా చెప్పండి మీరే కొత్తగా ప్రయోగం కానీ విన్నారు ఎక్కడ స్వరం ఎన్ని గంటలు ప్రే చేసి ఏం లాభం ఎన్ని గంటలైన స్వరం విన్నర అనేది ముఖ్యం ఎన్నో తరాలు కొన్ని కోట్లాది కోట్లాది సేవకులు కొన్ని వందల సంవత్సరాలు ప్రార్థన చేసినారు గాని ఆయన స్వరం విన్నరా చాలా తక్కువ మంది టెన్ కంఫర్టబుల్ గా ఇంట్లో ఎవ్వరలేరు కాబట్టి తలుపులు వేసుకుంటారు మంచిగా అన్నం ప్రార్థన చేసుకుంటారు అది విశాలమే కదా రీతిగా చెప్పాలంటే ఎప్పుడు ఆయన స్వరం ఏ రోజైనా మాట్లాడినాయన నీతో ఆయన స్వరం ఎప్పుడైనా విన్నావా నేను అనేక పర్యాలు విన్నాను స్వరం మళ్ళీ అటువంటి అనుభవంలోకి మీరు రావాలంటే నా అనుభవం నేను చెప్పాలా కదా అనేక మంది సేవకులు చెప్పలేరు ఎందుకంటే వాడు వినలేదు కాబట్టి ఆయన స్వరం వింటే ఆయుస్ గంట ఫ్రీజ్ అయిపోతుంది మీ బాడీ అంత పవర్ఫుల్ వాయిస్ అయింది కాబట్టి గొప్ప జనము ఈ ఆత్మీయ జీవితంలో ఆ సైత జీవితించలేదు అందులో నువ్వు ఉన్నావు లేదా పరీక్షించుకో వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ జీవితం ఎట్లుంటుందో నేను చూపిస్తే నేను చెప్తాను రేపు అదేనా వచ్చే మళ్ళీ ఎట్లన్నా కానీ రేపు శనివారం కదా మనం లవదీకే సంఘానికి సంబంధించిన బోధ చూసుకోవాల్సి వస్తుంది దాంతో ముగించాల్సి వస్తుంది మోస్ట్ ప్రాబ్లీ రేపు ముగించేస్తానండి ఏడవ సంఘం చివరి సంఘ కాలంలో మనం ఉన్నాం కేశ లేడు లోపల సంఘం ఉంది పాఠాలు పాడుతూ ఉంది వర్షం చేస్తుంది ఉపాసలుంటుంది వాక్యలు చేసుకుంటుంది కానీ ప్రభు మటుకు బయట ఉన్నాడు విషయం నేను లవోదీకే సంఘానికి సంబంధించిన బోధతో నేను మీకు మనం మటుకు తీర్మానించుకోలే నుంచి ఇరుకు మార్గంలో పోతున్నాను కష్టతరమైనది త్యాగం చేయాల్సి వస్తుంది ధనము సమయము విలువ గలవి అన్నీ త్యాగం చేయాలా ఏ రోజు ఏం త్యాగం చేస్తావు నువ్వు నీ కుటుంబమేనా అది స్వార్థపూరితమైన జీవితం అది విశాలమైన జీవితం కంఫర్టబుల్ గా పొందుకోవడం అది విశాల జీవితం సాక్రిఫైస్ ఉపాసన ఉండాలా నేను కొరకు ఉపాసం ఉంటున్నావు ఇరుకు మార్గంలో పోవడానికి ఉపాసం తర్లోకపు దర్శనాలు చూడడం కొరకు నా తల్లిని స్వస్థపరచు ప్రవ్వా అన్న దానికి ఉపాసం ఉంటున్నాం యొక్క స్వరం వినలేదు ప్రభు ఊర్త ప్రార్థన చేసిన ఇంతకాలం ఇప్పుడు వినే చెవులను నాకి వినివాడు గ్రహించిన కాబట్టి ప్రభు నేను వినడానికి సిద్దంగా నా చెవులను స్వస్థపరచు వీటిని గ్రహించే ఆ యొక్క సెంత ఆర్గన్స్ నాకు వీటిని గ్రహించే ఆ యొక్క గ్రహింపు నాకు అనుగ్రహించి ప్రభు నా గహింపు నేను పోగొట్టుకున్నాను నాకు స్వస్థ దయచేయ అక్కడ అన్న ప్రాధాన్యత అవసరం దాన్ని కనుక్కొనలా ఇరుకు మార్గాన్ని కనుగోండి ఇవాడ నుంచి బ్రదర్ నాకు అది బ్రదర్ అంటే అప్పుడు తెలిసేది ఏం ఇరుకు మార్గము ఏది విశాల మార్గం బ్రదర్ నాతో పాటు రాక ఇక్కడ అంటే అప్పుడు తెలుసుది ఏది విశాల మార్గం ఇరుకు మార్గం ప్రజలు పలని హాస్పిటల్ కి రావాలి ప్రజలతో ఆదాయం చేయడానికి అంటే అప్పుడు తెలుసు ఏంటో విశాల మార్గం ఇరుకు మార్గం శ్రద్ధలు చెప్పేటోడు విశాల మార్గం ఎన్నుకున్నాడు వస్తున్నాను అని చెప్పేటోడు ఇరుకు మార్గం ఎన్నుకుండేవాడు నిజంగా కొన్ని ఉంటే ఈ కారణాలు నిజంగా లేని స్థితిలో ఉంటాము శరీరము పరిస్థితి బాగాలేదు అవి పరట్లే అంత కూడా ఏదో శ్రద్ధలు చెప్తున్నావు అంటే అబద్ధాలు చెప్తున్నావు అంటే నువ్వు విశాల మార్గం ఆత్మ విశాలం సత్యాన్ని పాటించడం తీరుపు మార్గం మనం తీర్మానించుకున్న ప్రార్థన పూర్వకంగా కళ్ళు మూసుకుంటే కొన్నిసే ప్రార్థన చేస్తుండే మనం మీరు తెరుపు మార్గంలో ప్రవేశిస్తారా విశాల మార్గంలో ప్రవేశిస్తారా ఇంతవరకు మీరు విశాలను ఎన్నుకున్నారా మీరు ఆత్మీయ ప్రపంచాన్ని చూడలేదు తిరుగు మార్గం ఎన్నుకోండి శివుడికి అది జీవం ఇస్తుంది విశాల మార్గము నాశనం కార్జిస్తుంది మార్గము ఆత్మీయ జీవితం శరీరాన్ని ఛేదించుకునే జీవితం ఆత్మీయ ప్రపంచం అడుగుబెట్టాలా ఆకాశంలు మహా ఆకాశంలు దాటి వెళ్లిపోవాలా నీ సృష్టికర్తని నువ్వు చూడాలా ముఖాముఖిగా ఆయనతో సంభాషించాల విశ్లాస్ పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన ఆయన చెప్పే మాటలు వినాలా విని కిందికొచ్చి మళ్ళా వాటిని పాటించాలా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయన చూపిస్తారు నీ మీకు ఎటువంటి ఉపధనం రాబోతుంది మీ పిల్లల గురించి చూపిస్తాడు నీ కుటుంబం గురించి చూపిస్తాడు నీ సేవకు చూపిస్తాడు నీ సంఘం ఎక్కడ పోతుందో చూపిస్తాడు ఈ లోకం మీకు ఎటువంటి ఉపధనం రాబోతుందో చూపిస్తాడు భవిష్యత్తులో వారిని చూసే కనులు అవి వినే చెవులు మనకు అనుభవించాల పశు దరవ తండ్రి వనరాలైనా ఇంకో మార్గము బహు కొంతమంది అని వాక్యం చెప్తుంది కానీ విశాలం అనేక మంది తిరుకుమారిన కనుగోనమంటున్నారు అది తెలుసుకోమంటారు ఎక్కడుందో కానీ నేను ఇప్పుడు బయట పోవాలి అప్పుడు బయటకి పోయి తెలుసుకోవాలి నేను ఇంట్లో ఉండద్దు నేను చర్చి లోపల ఉండద్దు బయటికి వెళ్లిపోవాలి ఎందుకంటే గుడారాము మోసే గుడారాము అది ఎప్పుడు పోతూనే ఉంది ఒక లేదు అది అది పోతనే ఉంది పోతేనే ఉంది నలభై సంవత్సరాలు పోతూనే ఉంది ఒక జనబా లేదా కాబట్టి అటువంటి గుడారాం మా జీవితంలో మీరు తయారు చేసినారు మేము కూడా పోతూనే ఉండాలా ముంద తింటి సహాయపడండి నేనా బ్రదర్స్ ని సిస్టర్స్ నికరణ తీసుకోవడం అంత అధిష్టం వారిని గ్రహించాలా ఆత్మీయ జీవితంలో మీతో సాహసాన్ని కలిగి ఉండాలా అటువంటి బిడలుగా అతని జీవితం అనుగురించి నడిపించండి మేముంటుంది బహుశ్రమల కాలంలో సమ్మంతం వచ్చిన వారి మీదకి అందరికీ కొనిపోయింది ఎవరితో జరిగిన సమయంలో ఆకాశం నుండి అగ్ని బంతకంలో లో సోయరు ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పుడు మూడోసారి మీరు అంటున్నారు ప్రభావ అగ్ని చేత మీరు మళ్ళా పరీక్షిస్తున్నారు ప్రభు యువకా ఎందుకంటే నీళ్లతో మీరు మళ్ళా పరీక్షించడం మీరు వాగ్దానం నేను నీళ్లతో నేను నాశనం చేయనున్నారు ప్రభు మీరెంతగానో పాత్ర అనేసి వారు గ్రహించగలుగుతున్నారు కానీ ప్రజలకు అందరూ హత సాక్షులు అవుతారు ప్రతి ఒక్కరు వారికి నేను చూపించాలా ఇరుకు మార్గం ఎన్నుకున్నాం కొందరు తెలియక చేసేది కొందరు తెలిసి కనుక్కున్నారు మేమైతే తెలిసి కనుక్కున్నాం ప్రార్గంలో ఇరికిపోయినా ప్రవ్వా ఇంకా బయట నేను ముందు పోవాల్సిందే నేను అందరు సిస్టర్స్ అందరు వీటిని తెలుసుకుని ముందు పోయే పిల్లలు తయారు చేయాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఓకే అండి ఖలీలయ ప్రభా పరిస్ ఏదే మీకు వందనాలు ప్రభా ఏసీకి ఇస్తున్నాం మేము బట్టి వాక్యం చేత మీరు మాట్లాడిన ప్రభా ఏసీ వందనాలు ప్రభా ఏసు రక్తమే జయం ఏసునామం ఏ చేయం ప్రభా మీకు ఎంతో లెక్కలేని వందనాల ప్రభా పరిశుద్ధు రా గొప్ప మేము ఎంచుకొని ముందుకు నడవాల ప్రభా ఏసా శరీరం ఎంతో బాధ ఉన్నాయి ఎన్ని శ్రమలున్నాయి ఎన్ని సోదలున్నా మీ వైపే ఉండాలి ప్రభా ఒక దినం రెండు దినాలు రాదు ప్రభా ఏసా మీరు వచ్చేంత వరకు ప్రభా మేము తీర్మానం చేసుకుని ముందుకు నడవాల ప్రభా దానికి మీ యొక్క పరిశుధాత్మ శక్తి సహాయం మాకు కావాలా ప్రభా మేము మోకరించి ప్రాధాన్యత పొందుకొని ముందుకు నడవాలా ప్రభా ఐసే మీకు ఎంతో వీల వందన్నారు ప్రభా విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశిస్తారు ప్రభా మేము మాత్రం అలా ప్రవేశించడానికి వీలేదు ప్రభా దాన్ని తట్టు చూడని కూడా చూడవద్దు ప్రభా మీకు పశుధాత్మ శక్తి నడిపి చైతన్ మమ్మల్ని నడిపించండి మీరు అక్కడ ఉంది ప్రభా ఐసా అనేకులను మేము సిద్ధపరచాలో మేము కూడా సిద్ధపడి ఉండాలి ఐశ్వర్ ప్రభా ప్రతి ఒక్క ప్రదర్శిస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రభా మార్నింగ్ మార్నింగ్ మీ జీవాహారం ప్రభా మీరు మాకు పెట్టినారు ప్రభా మీకు వందనాలేసు ప్రభా అది జీవింపజేయాల ప్రతి ఒక్కరి హృదయంలో మండించాల ప్రభా ఇతరులను మీరు సహాయం దయచేయండి మీ నామంకే యుగ మహిమ కలుగును గాక ఏ పరిశుద్ధులు మీకు వందనాలి ప్రభా ముఖ్యంగా ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థాన్యూ ప్రభా వాళ్ళందరూ ప్రభా స్వచ్చత పొందాల రాజా మోకరించి ప్రార్థించేసు ప్రభా ప్రపడి వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకొని ముందుకున్నాడు వాళ్ళ ప్రభా సహాయం మీరు దయచేయండి కృపజీవించండి ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభా బలంగా వాడుకోండి వేసే ప్రభా మీ సేవ నిమిత్తం వేసే ప్రభా సర్డ్డు చూపడానికి వేయలేదు ప్రభా వెనక వేయడానికి అస్సలి లేదు ప్రభా ముందడిగ వేయాల ప్రభా సాయం దయచేయండి ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా మాకిచ్చిన ఈ ధన్యత ప్రతి మీరు దయచేయండి ప్రభా ఏసీకు వందనాలు ప్రభా తీర్మానం చేసుకుని ముందుకు నడిచే జీవితాలని ప్రభావ మీరు దయచేయండి ప్రభా ఏసీ మనత దేవావాలని ప్రేరేపించండి ప్రభా మీ కొరకే ప్రభా సాక్షిబిడ్డగా ముందుకు నడవాలా ప్రభా మీరే కృప చేయించండి కనికరం చేయించండి వాళ్ళ పట్ల వేసే ప్రభా పరిశుద్ధి మీకు వందనాలు ప్రభా వేసి నమార్థన చేస్తున్నాం తండ్రి ప్రార్థించండి పరశుధి ప్రభా ఇప్పుడు తినవి ప్రభా ఏసేయా మరి ఈ యొక్క వాక్యం చేతి మాట్లాడిన ప్రభా నీకు వదరాల్చండి దేవ ఏసు ప్రభా మరి మేము కూడా ప్రభా ఉపవాసాలు ఉండాలి ప్రభా అది కూడా ప్రభా నీ కోసం తెలుసుకోవడానికి ప్రభా ఇంకా మేము లోతుల్లోకి వెళ్ళాలి ప్రభా ఏసే మరి ఎరుకైన దారి ప్రభా మేము చూసుకుంటున్నా ప్రభా అరికైన దారిలోకి మేము ఎంటర్ కావాలి ప్రభా ఏసీ మమ్మల్ని నడిపించాను ప్రభా ఈ సుప్రభా యొక్క సేవ జీవితం ఏ విధంగా చేశావు ప్రభా అదే రీతిగా ప్రభా మేము కూడా చేయాలి ప్రభా ఏసీ మా కూడా నేర్పించాను ప్రభా ఏసీ అని వందనాలు కృతజ్ఞత ఆసుపత్రులు తోట ప్రభా దేవా ప్రతి ఒక్క డాన్స్ కూడా ప్రభా మేము నీ యొక్క వాక్కు చేత ప్రభా దేవా ఏసు ప్రభా ఇతరుల కోసం ప్రభా వారికి ఉన్న బాధ వేదన దుఃఖం నుంచి ప్రభా వారి ఆత్మల ప్రభా వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయో ప్రభా అది కూడా తెలుసుకోవడానికి ప్రభా మేము ముందుకు వెళ్లాలి ప్రభా ఆ విధంగా మాకు ప్రభా ఆశీర్వాదం చేత ప్రభా ఏ ప్రభా ఇంకా ప్రభా ఈ యొక్క లోతైన మర్మం ప్రభా నీకే స్థౌతం నీకు ఎవ్వరాలి దేవాసీ ప్రభావం వాక్యం ఏ విధంగా అయితే ప్రభా అదే రీతిగా మేము నడుచుకోవాలి ప్రభా ఇప్పుడు ఇప్పటికీ ప్రభా మేము చాలా లేట్ చేసాం ప్రభావ మమ్మల్ని క్షేమించండి తండ్రి దేవా ఏసు ప్రభా ఈ క్షణమైన గానీ ప్రభా మనం మీ యొక్క వాక్ చేత మేము నడుచుకోవాలి ప్రభా ఎదుకైన దారి లోకి ప్రభావం నడిపించాం ప్రభా ఏసు ప్రభా మీరు ఎన్నో దర్శనాలు ఎన్నో మాట్లాడినారు ప్రభా కానీ ఏసా ఎన్ని రోజులు కూడా ప్రభా అవి మేము మర్చిపోయి యథావిధిగా జీవించాం ప్రభావ మమ్మల్లా క్షమించాను తండ్రి ఇప్పటి నుంచి ప్రభా నువ్వు చెప్పిన మేము ప్రతి ఒక్కరి ప్రభావ మరి మేము రిమాండ్ చేసుకున్న ప్రభావ దాని ప్రకారం నడుచుకునేలాగా ప్రభా మీరు మాకు సహాయ దయచేసి ఈ ప్రభావ మరి దృష్టి ప్రభావ ఎన్నో విధాలుగా ప్రభా మరి మాకు మోసం చేయడానికి వస్తుంది ప్రభా అక్క మోసంలో ప్రభావ మేము పడిపోకుండా మాకు సహాయ దయచేయం ప్రభా ఈ ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము వివేకము కలిగి జీవించే బిల్లకమ్మక తయారు చేయం ప్రభా ఏ వివేక జ్ఞానమైన ఆత్మక అనుగ్రహించడం ప్రభా ఆత్మ వివేచించే జ్ఞానం అక్కడ తయారు చేయడం ప్రభా ఏశానికి లేకపోతే దేవాసు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం విజయం ఇచ్చిన దేవుడు ప్రభావి ప్రభా యేసుప్రభ మేము దేనికి భయపడద్దు ప్రభా ఏసుప్రభ ధైర్యంగాన్ని ఒక వార్త ప్రకటించాల ప్రభా ఏసుప్రభ మరి ప్రార్థించినప్పుడు కూడా మేము ఏ విషయంలో కూడా భయపడద్దు ప్రభా ఏసుప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం ధైర్యంగా ప్రభా ప్రార్థించాలని ధైర్యంగా మేము నేర్చుకోవాలా ప్రభా దేవాయ ఎన్ని కష్టాలు బాధలు దుఃఖాలు వచ్చిన ప్రభావ అవి మేము సహించి ముందుకు వెళ్ళాలి ప్రభా ఏ ప్రభావం చిన్న చిన్న మాటలు మేము పడిపోకుండా ప్రభా ప్రతి ఒక్క దాని స్థిరంగా మేము నిలబడాల ప్రభా ఈ ప్రభావం ఆత్మ ప్రభావిరంగా నిలబెట్టాలి ప్రభా ఆత్మీయమైన జీవితంలో ప్రభావం కొలిపోకుండా ప్రభా ఆత్మీయమైన జీవితాన్ని ప్రభావిరు బలపరచాలి స్థిరపరిచిన ప్రభా నీకే స్థౌతం నీకే వదనాలైన దేవాయంతి బంధరాలు కృతజ్ఞత ప్రభా దేవా మాట్లాడిన దీవ్ర ప్రభావం వాటి మీద అధికారం అనుగ్రహించిన ప్రభావం లెక్క లేని వంధనాలు కృతజ్ఞత ప్రభావం దేవా ప్రభావ మరి కట్టిన యొక్క వ్యాక్సిన్ ప్రభావైజ్ అవుతా సహాయం దయచేసి ఏసు ప్రభావం మీ యొక్క ఆహాస్తో తాకాన్ని ముద్దని ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేస్తండి ఏ జవాబు దయచేస్తున్నారు అమ్మమ్మకి వేరుకూర్చడం పరిశుద్ధ గొప్ప సర్వశక్తి మంతా అబ్రాహా సాఖ్ యాకబ్ లో గొప్ప దేవ పరిశుద్ధుల తండ్రి ఈ గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపలు మమ్మల్ని పత్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలతో నిలబెట్టుకున్నారు ఆయన దేవారమ్మని కాచి కాపాడి దీని ప్రభావ నూతనమైన కురుపురమ కనుగరించినారు ప్రభాక వర్ణాలేసే దర్మ కనుగరించినారు ఇక దీని ఎంతో మంది చొరవలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీలకు పెట్టుకున్నారు ప్రభావాల ప్రభావ ఓ దేవా మీకు స్వరమైన కురుకుమ కనుగరించిన వాక్యంధర ప్రభావ నిర్మాతలు మాట్లాడిన ప్రభావ ఇరుకు ద్వారా ప్రవేశించి పోరాడమన్నారు ప్రభా ఇరుకు ద్వారా మీరు ప్రవేశించాల ప్రభా నాదేవతి మీకు కనుగొనాల ప్రభా ఇసు ప్రభావ మీరే మాకు దానికి మార్గం తెచ్చింది వేరీగా కనుగొనాల దివారాతుల ప్రభావ ప్రార్థనలో మేము కనిపెట్టుకోవాలా ఫాస్టింగ్ పేర్స్ కూడా మేము చేయాలి ఇసు ప్రభా ఇంతకాలం ప్రభావ పెద్దమైన వాటి కోసం మేము ప్రయాసపడినాం ప్రభా నాదేవాసు ప్రభా ఈ రోజు మొత్తం మాట్లాడిన ప్రభావ మమ్మల్ని హెచ్చరించిన ప్రభావ నా మీరు ఆకాశవాసులు లాగా ఉండాలంటే మేము ఏ రీతిగా జీవించాలనే విషయం మీరు మాత్రం మాట్లాడారు కంఫర్టబుల్ లైఫ్ మాకు వద్దు ప్రభావ తన తను ఉపేక్షించుకుని తన శ్రీని ఎత్తుకొని మేమన్నారు ప్రభా ఆయన కంప్లీట్ మా జీవితాన్ని మీరు సంపూర్ణ సమర్పించుకునే సేవ చేయాల ప్రభావ మీరు ఏ రీతికి లోకానికి వచ్చి శుభార్త ప్రకటించిన ప్రభావ మీరు పరిచయం చేసుకోలేదు ప్రభావ పరిచారం చేయించడానికి రాలేదు చేతికి వచ్చినారు ప్రభావం మీకు ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చినారు కాబట్టి అది ప్రవాణా ఇరుకు మార్గం అంటే ప్రవా అది కనుగొనడం తర్వా ఆ రీతిలో మా జీవితం మార్చుకోవాలా కష్టతరమే ప్రవా కానీ మేము తీర్మానించుకున్నాం ప్రభావా జీవితాలు ఆ రీతి మీరు మార్చమని ప్రార్థిష్టం ఆసక్తి ప్రభా కనుగొనాల ప్రభా అనేకులు ఆ మార్గంలోకి మీరు విశాలమైన మార్గం అది నరకానికి దారి తీసే ప్రభావా దేవాలయ ప్రభావ నుంచి మాకు బిడుదలు ఒకవేళ ఆ మార్గంలో మేము ఉంటే ఇప్పుడే వాటి నుంచి మాకు విడుదల దాని ఇరుకు మార్గం మా జీవితాలు నడిపించండి మా ఆత్మను మీరు నడిపించడానికి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావా ప్రతిదీ మేము త్యాగం చేయాలా ప్రభావ నా దేవ నా దేవ ఇసుక ఈ లోకంలో ప్రభావ మేము అనేక ప్రభావ ఇచ్చే వారిలో ఉండాలా మెలుగుసేపు క్రమంలోనే ఉండాలి ప్రభావ అతిథిగా క్రమంలోకి మీరు మమ్మల్ని నడిపించినారు అలాంటి యాజికత్వాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా నీకు వందాలి ప్రభావ ఇచ్చే యాజికత్వం ప్రభావ మెలుగు సేద తండ్రి మీకు మీరే ఒక మెలకు సేవకు ప్రభావం వందాలి ప్రభావ క్రమాన్ని మీరు మాకు నేర్పించినారు ప్రభా ఇసు ప్రభా ఈ రోజు నుంచి ప్రభావి ఆ క్రమం మీరు నేర్చుకుని ముందుకు పోవాలా ఓ ప్రభావ హాస్పిటల్లో నుంచి ఉన్న వాళ్ళని ప్రభావం ప్రార్థన చేయాలా వాళ్ళకి మేము సహాయపడగలము ప్రభావ మీరు ప్రేరేపణ తెచ్చి నడిపించండి వద్దులను వద్దులను అనాది పిల్లల కోసం ఆచరించాలా ఓ ప్రవాళ్ళు ఆదరించాల వేసుప్రవా నా దేవా నికు వందలంతో మాకు కలిగిన వాటిలో ప్ర వాళ్ళకు మేము ఇవ్వాలేసు ప్రభా నా దేవాసూప్రవ్వా అలాంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి నా దేవా శ్రమలుగున్నాం పోయిన వాళ్ళకి వాళ్ళకు మహమకరంలోని వాకింగ్ చెప్తుంది ప్రభావ కాబట్టి ప్రభావ అలాంటి జీవితం అలాంటి జీవితమైన ఆత్మీయమైన జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించడం ప్రార్థిష్టం ఎంతకాలం ప్రభాతాన్ని మేము ఆ రీతిగా జీవించలేదు ప్రభావ కాబట్టి ఒక దశ నుంచి ఒక దశగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ వాకింగ్ చేతి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారైనా శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఎంతో మంది ప్రభావ శ్రమలుగు పడి కొట్టి మార్గంలో ఉంది ప్రభావ మాకేం కాదని ప్రభా ధీమా ప్రభా ఆ మార్గం అంతకంతకు ప్రభావ నరకానికి దారి తీస్తుంది ప్రభా కాబట్టి కనిక నుంచి వాళ్ళు ఏ రీతిగా ప్రభా మీ మార్గంలో మీరు నడిపించాలో మీరు మీకు సమానుచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రధిష్టమైన ఓ ప్రభతాన్ని మీలాంటి మనసు హృదయ మాకు అనుగ్రహించిన అయినా తగ్గింపు జీవితం మేము కలిగి ఉండాలి ప్రతి దశలో ప్రభావ అయినా ఇసు ప్రవణ మీలాంటి మనసు మేము కలిగి ఉండాలి ప్రభావిత ఆహం ఉండడానికి వీలేదు ప్రభా మాకు దూరం అని కాక ప్రభాత మీ ప్రేమ కలిగి ఉండాలా నా దేవా ఇసు ప్రభా కలువరిశిలో చెప్పిన ప్రేమ ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ మీరు చూపించినారు ప్రభా ఆ ప్రేమ ద్వారా ప్రభావ మీరు అనే అనేక మరణించినారు ప్రభా తను మీరు ప్రాణాలు ఆయుధనంగా పెట్టిన ప్రభా అనేకుల కొరకు ప్రభావ అలాంటి జీవితం మీరు మా కొరకు మేము మీరు మాకు సహాయపడండి ప్రభావ నా దేవ వాక్యం చెప్తుంది యోన్ స్వార్తలో యోహన్ పత్రికలో వాక్యం చెప్తున్న మన సహోదరులు ఎంతో మనం ప్రాణం పెట్టే బద్దలమై కాబట్టి ప్రభు మన ప్రాణం పెట్టే దీనివల్ల ప్రేమ ఎటుదో మనం తెలుసుకుంటున్నామని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభావ నా తన ఇసుప్రభ నా తను మేము ఆ రీతిలో మేము మీరు సహాయపడండి మరి విశేషంగా ప్రభావ ఇంకో మాత్రమే కనుగొనాల ప్రభావ ఎన్నో ఆత్మీయమైన విషయాలు ఈ రోజు ఒక విధానం మీరు మాకు చూపించిన మార్గం చూపించిన ప్రభావ మార్గం ఏ రీతిగా ఉంటుంది అనేది కాబట్టి అది మేము పట్టుకొని మేము ముందుకు పోవాలా మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిస్తాం ఇంకోసం మేము ప్రార్థనలో ఉండాలా అతను మీ స్వరం వినాల ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోయిన ప్రభావ ఇదిగా కానీ ఈ ప్రార్థన చేసే ప్రభావి స్వరం కోసం మేము కనిపెట్టుకోవాలా నా దేవనా ప్రభాన తన పాతని పొందిన ప్రవక్తులంతా మీ స్వరం కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో మీరు మాట్లాడారు ప్రభా రాబోయే దినాలు ఏ రీతి జరుగుతుందో ప్రభావ మీరు అది విన్నారు ప్రభావాల విని ప్రకటించిన ప్రభావ ఆ రీతిగానే ప్రభావం మా జీవితాలు మేము మార్చుకోవాల ప్రభావ ఆ రీతిగా ప్రభావ మా ధనాన్ని మా సమయాన్ని ప్రభావ మేము త్యాగం చేసుకోవాల ప్రభావ ఈ లోకంలో ఎంత సంపాదించుకునే కానీ ప్రభావ నిష్ఫలమే ప్రభావ కాబట్టి ప్రభా నా తన ఇసే ఆ లోకంలో మేము సంపాదించుకోవాల ప్రభా అక్కడ ధనాన్ని సమకూర్చుకోమన్నారు ప్రభు ఇక్కడ నా అంతగా త్యాగం చేసుకున్న వాళ్ళకి ప్రాణాన్ని ఓ ప్రభా త్యాగం తీసుకున్న వాళ్ళకి ఇక లోకంలో ఇస్తానో పరలోకంలో కూడా ఇస్తాను ప్రభా కాబట్టి ప్రభా తను ఈ లోకంలో మాకు మీరు ఎంతగానో ఇచ్చినారు ప్రభా నీకు అన్నారు ప్రభా కాబట్టి ప్రభా అది మయమ మేము వాడుకోవాలి ప్రభా ప్రతి దశ నేను మయమపరచాలా అనేకులు మేము ఆదరించాలి ప్రభా నా తన్ని అలాంటి జీవితాన్ని అలాంటి సేవా జీవితం నడిపించు ఒక ఆత్మీయ జీతమే కాదు ప్రభా నా తను ఇలాంటివి ఇలాంటివి కూడా మేము చేయాలని వాక్యం చెప్తుంది బైబుల్ వాక్యం ప్రభు ప్రభాదం ఆయసు ప్రభా నా తన అలాంటి జీవితాలు మీరు మాకు అనుగ్రహించిన అదిష్టం లేదా గొప్ప దేవానికి వర్ణాలు ఇస్తే ప్రభావ మా మనుషులు మార్చండి ప్రభావ మా మనుషులు స్వస్థపరిచమా తలంపులు స్వస్థపర్చమా మా చెవులను స్వస్థపరిచాలి మా చూపులు స్వస్థపచ్చని స్వస్థపరిచిన ప్రభావ మమ్మల్ని సంపూర్ణంగా ప్రభావ మీకు సమర్పించుకుంటున్న ప్రభావి క్షణంలో మీకు స్వరూపం మార్చండి ప్రభు మాలో ఎలాంటి దాగు మార్చమీ ప్రభావ ఆయన మా ఇంకేమైనా రహస్యమైన పాపలు ఉంటే ప్రభావ అతని ద్వేష కోపం ఉంటే ప్రభావ నుంచి సంపూర్ణ విడుదల ఇచ్చింది ప్రభావ మా పురుగు వారి మీద ఏమైనా ఓ ప్రభు ఉంటే ప్రభును క్షమించే పత్తిది మాకు బయటపరచండి నా దేవా ఐస్ ప్రభుణి వేరే మాలు ఎలాంటిది కూడా ప్రభావ నిషిద్ధమైంది గానీ నాశనకరమైన హే ఏది ఉండదు ప్రతి విగ్రహాల మాలు ఉండదు ప్రభావ మీకంటే ఎక్కువగా మేము దేన్ని ప్రేమించదు ప్రభావ నైనా ఈ వాకింగ్ ధర్మంలో హెచ్చరించారు ఇరుకు మార్గం అంటే ప్రభా తన వాకి చదివేసి వెళ్ళిపోయిన ఇంతకాలం ప్రభావ కానీ ఇంత లోతుగా ఉంటుంది ప్రభు ఇంత జీవితం ఈ రీతి ఉండాలనేది ప్రభు ఈ రోజు మమ్మల్ని హెచ్చరించిన ప్రభావ నీకు వన్నాను ప్రభా తండ్రి ఒక మార్గం మేము కనుగొనాల ప్రభా మాకు మార్గం చూపించాలని అయినా మీరే మాకు మార్గదర్శించి మీరే మాకు మీరే మార్గం జీవం సత్యం ప్రభా కాబట్టి మీరు చేయబట్టి ప్రభావ చిన్న గొర్రె పిల్లలాగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం మార్గం తట్టు అనేకులు మీ తట్టు మేము తీసుకొని పోవాలా ప్రభావ వాళ్ళకి మీ విశుద్ధీకరించే ప్రభావం మీ వాక్యం ప్రకటించాలా అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి తండ్రి నీకు వందాలి ప్రభావం వచ్చే జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం మాకు జ్ఞానం కావాలి ఈ లోక సమయ జ్ఞానం దయ్యాల జ్ఞానం ఈ లోకం ఆశ్రయించే జ్ఞానం అది పనికిరైన ప్రభావ అది అది ఎంతో భయంకరమైన ప్రభావ పాపాన్ని నడిపిస్తున్న ప్రభావ అది కొట్టివేసే ప్రభావ మీ పరలోకి జ్ఞానాన్ని మీ సమాచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించదిష్టమైన గొప్పది అడిగివారికి దారాళంగా ఇస్తున్నారు ప్రభావ నీకు అందరు మీరు జ్ఞానం కొద్దిగొన్న వాళ్ళు అడగమన్నారు ప్రభావ సందేహం లేకుండా అడగమన్నారు ప్రభావం అడుగుతున్న ప్రభు ఈ మీ పరలోకపు జ్ఞానం చేతిలో నింపే ప్రభావ మీ సముచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించిన వివేచనం మాకు ప్రతి ఆత్మని వివేచించాల ప్రభావ ఎది వ్యక్తిలో ప్రభావ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ బాధలు ఏ కష్టాలు అర్థం చేసుకుని ప్రభావ వారి కోసం మేము ప్రార్థించాలి వాళ్ళు ఏ రీతిగా మేము వాళ్ళు ఉపశమనం కల్పించాలో ప్రభావ మీరు ఆ రీతి మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తాం ఈ కృపలు మమ్మల్ని భద్రపరుచుకునే బహు తిరమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రతి దశలో ప్రభా సమస్త ప్రవర్తన ఎందుకు నేను ఈ సినిమా వర్క్ ప్లేసెస్ లో కానీ ఇప్పుడు ఇంట్లో కానీ బయట ఎక్కడ పోయినా మీకు మహమకరంగా మేము జీవించాలా మీకు అంగీకారంగా జీవించాలా ప్రభా అలాంటి జీవితాలు మాకు అనుగరించమని ప్రావిస్తాం మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించండి ప్రతి చోట మీ కొరకు మేము సాక్షిత పొందాలా ప్రభావ ప్రతి దినట్టు నేను ప్రకటిస్తూనే ఉన్నారా ప్రభావ మేము నోరు నూసుకొని మౌనంగా ఉంటానికి ప్రభావ నైనా మేస్తూ ప్రభావ అతన్ని సంపూర్ణ మేము ముందుకు సాగిపోవాలి ప్రభావ అంటే జీవితంలో మనం నడిపించమని ప్రాధిస్తాం మా హృదయాలను మా జీవితాలను ప్రభావ సంపూర్ణంగా మీ వైపు మీకు సరళత సంపూర్ణ పరిశుద్ధులకు నడిపించి నీకు అన్నా గొప్పది ఒక వైరస్ బాధ్యత వచ్చి ప్రార్థిష్టం ప్రతి బిడ మీద కాకని ప్రభా స్వస్థపరచండి పాపం క్షమించండి కనికరిని చూపించాలని ప్రార్థిష్టం వాళ్ళందరూ ప్రభు స్వచ్ఛత పొందాలా మీ ఒక ఆత్మ నశించిపోదు ప్రభావ ప్రతి ఒక్క రక్షింపబడాలా ఆయన సహాయపడమని ప్రార్థిష్టం ఒక వ్యాక్సిన్ బాధించి ప్రతి ఒక్క బిడ మీద కాపాడండి నిన్న ఒక మనిషి ఒక నర్సు ప్రభావ టీచర్ ప్రభావ్ వేసుకుని చనిపోయింది ప్రభావ ఎంత భయంకరంగా పాజిటివ్ అయింది ప్రభావ ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ ఇంకెంత భయంకరంగా ఉంటుందో తెలియదు ప్రభావ కాని ప్రభా మీరు మీరు మాకు మొత్తం మాట్లాడినారు ప్రభా విషయాల గురించి వాకి ప్రకారంగా ప్రభావ నా దేవు దాంట్లో మేము మాట్లాడాలా ప్రభావ విధాలు మనుషులు నేర్పించాలా ప్రభావ తను మమ్మల్ని వెరేవారు అనుకున్నా పర్లేదు ప్రభావ ఏ రీతిగానే ప్రభావాలా ఆ వ్యాక్సిన్ వారి పడకుండా మీతో మీరు నడిపించాలనే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ మేము ప్రాధాన్యత మూతలేదు కావాలా ఈసరిస్తున్న వాళ్ళు ఆ పవర్ మీరు మాకు అనుగ్రహించారు శత్రు మీద మీరు మాకు అధికారులు ఇచ్చేస్తున్నారు ప్రభావ ఆల్రెడీ ప్రభావ మేము వాడుకోవాలి ఇప్పుడు మహిమకరముగా మీకు నేను మహిమపర్చేలాగా మేము వాడుకోవాలా మీ నామం మహిమార్ధమే మేము వాడుకోవాలా ప్రభావ నా దేవ ఇసు ప్రభా అలాంటి కృప్రహకు అందరికీ మన ప్రాదిష్టమైన గొప్ప దేవస్సు ప్రభావ గ్రూప్ ప్రతి బ్రదర్స్ సిస్టర్ ని ప్రతి కుటుంబాల్లో తాకండి ప్రభావ మీరు బలపరచండి ఇంకా ఆత్మీయులు సంపూర్ణంగా మీరు నడిపించండి నూతన అభిషేకం ఇచ్చిన కుటుంబంతో మీరు మార్చుకోండి రక్షణ పొందాలంటే రక్షణ పొందాలా రక్షణ పొందే వాళ్ళు సంపూర్ణంగా బలపడాలా మీ వాక్యంలో సాగిపోలా ఇస్తూ ప్రభావత దేవి శ్రీశ్రమచ్చినా మీరు భయపడద్దు ప్రభా నిన్న దినం మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఏ సమస్య మీరు భయపడద్దని మీరు మీరు క్రీస్తు శ్రమలో పాల్వారింత అంతగా సంతోషించమన్నారు ప్రభావ పిల్లలు రాసిన పత్రికలు మీరు ఆ మాత్రం మాట్లాడినారు ప్రభావ ఈ సమస్య మీరు ఆశ్చర్యపడని లేదు ప్రభావ పౌలు ఎంత సమస్య లైట్ సునాయసంగా ప్రాభా లైట్ తీసుకున్న ప్రభా ఆయన షేక్ కాలేదు ప్రభావ అది మీకు మహమిక కాబట్టి ప్రభావ అలాంటి సేవ జీవితంలో అదే ఇర్కు మార్గం ప్రభావ వాళ్ళు పూజలు ఎక్కువ మార్గంలో ప్రభావ విజయం పొందుకున్నారు ప్రభావ ఎంత కష్టాలు పడి సేవ చేసాను ప్రభావ తులికరించుకొని త్యాగాలు చేసుకుని సేవ చేసాను ప్రభావ తన అలాంటి సేవ జీవితం మేము కూడా కాబట్టి అనేక ప్రాంతాల్లో వెళ్ళి ప్రభావ మీ మీ పేరు ఎత్తున లోకంలో ఎంతో కొండలో బుట్టలో ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ప్రభావ ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభావ ఆయన అలాంటి వాళ్ళ దగ్గర మమ్మల్ని నడిపించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఆయన మా ప్రార్థనలు మేము మేము ఎక్కడికి వార్త ప్రకటించాలా ఏ ఎక్కడికి వెళ్ళాలో ప్రభు మీరే మా ధారలంగా మీరు మార్గం దయచేమని ప్రధిష్టమైన ప్రతి ఆటంకాలు కొట్టివేయడం ప్రభావ చీక శక్తుల మీద అంధకార శక్తుల మీద మాకు విజయం ఇచ్చారు నీకు వందా ప్రభ అవి మాకు లోపడాల్సిందే ప్రభావ్వా ఎందుకంటే మీరు ఆ పవర్ మీరు మాకు అనుగ్రహించిన నీకు వన్ నీకే శుతులు సోతలు అర్పించుకోవడం అయినా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా వాకించడం ఎంతగానో బలపరిచింది నీకు వంద ప్రభావస్ థ్యాంక్ యూ ప్రభావ ఈ వాక్యం పట్టుకొని ఆనందించే కాదు ప్రభావిత పాటించే వర్లాగే ఉండాలి ప్రభావ మేము ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుంచి ప్రభావ మీరు మాకు సహాయపడండి ఓ ప్రభావం సంపూర్ణ ముందు సాహకులకు సహాయపడండి ఈ దినవంతా మీరే సాయకులు నడిపించి ప్రతి చోటు మీకు సాక్షి పెట్టుకొని మీ నామానికి మేము తెచ్చుకోమని ప్రార్థించడం ప్రభావ ట్రైబల్ ప్రాంతంలో మూడు ప్లేసెస్ లో వెళ్ళి ప్రార్థనించడం ప్రభుత్వ ప్రకటించడం ఆ మూడు ప్లేసెస్ ప్రతి ఒక్క వీళ్ళు తాకండి ఒక ప్రభావాలని ప్రతి ఒక్కరి రక్షణ మరణించిన స్వస్థత ఆత్మ కూడా నశించుకోకుండా అందరూ రక్షణ పొందాలా వాళ్ళ పాపాలు ఒప్పిచ్చినాం ప్రభావ వాళ్ళ ప్రభావ ఆ ప్రార్థన జ్ఞాపకానికి రావాలా అతన్ని జ్ఞానం చేయండి ఆకర్షించుకొని రక్షించుకొని మీ నామాన్ని మేము తెచ్చుకోమని త్వరలో రాను ఏ శ్రీ క్రీస్తు పరిషత్ నామంలా ప్రార్థించినాం తండ్రి నమ్మకంక్రం కలిగి కొందనాలు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను దేవ యోగ కాల సమయంలో తండ్రి మీరు కలిసి కూర్పుకై నీ కొందనాలు మీ దాన్ని కొందనాలు తండ్రి ఎంత జ్ఞానగిన దేవుడు బ్రహ్మ జీవితంలో ఉన్నందుకే మీ కొందనాలు యుగ తండ్రి ఏమేమి శ్రీతిస్తున్నాం కనిపరుస్తున్నాం తండ్రి మా దేవుడు బ్రహ్మరక్షకుడు ప్రాణ కోడిగా దుర్గంగా ఆశ్రయపురంగా ఉన్నందుకే నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఈ యొక్క అంత దినాల్లో తండ్రి మా ఎడ్లు చూపుతున్న కృపకైందండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ఈ యొక్క మిక్కటమైనటువంటి దినాలు అయ్యా నమ్మకమైన తండ్రి ఎంతో శత్రువు తండ్రి నమ్మకమైన తండ్రి ప్రబలుతున్నటువంటి దినాల్లో తండ్రి అయ్యాక వ్యాధులు తొగిలి మధ్యలో తండ్రి అయ్యా మమ్మల్ని కాశీ కాపాడుతూ అయ్యా పోషిస్తూ తండ్రి అయ్యా మీరు నిలబెట్టిన విధానముకైనా కొందనాలు అన్ని జనుల మధ్యలో సాక్షులుగా మీరు మమ్మల్ని ఉంచగలనని కోరినారు తండ్రి అయ్యా అతి జీవితం జీవించడానికి సహాయం చేయండి అయ్యా మా ఫలము ఫలించడం గాను అయ్యా ఫలం నిలిచేయండి తను ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా మృతబడినట్టు వాక్యానికి కొందనాలు తండ్రి శరీర క్రియలు నమ్మకం ఏంటండీ ఏ ఏ క్రియల ద్వారా తండ్రి ఏ లోక క్రియలు ఏ ఏ ద్వారా తండ్రి మిమ్మల్ని పరిస్థితి ఆత్మను బాధ పెడుతున్నామో తండ్రి ఎరికి వాటిని దూరపరచుకోవడానికి జీవితాల్లో అనుగ్రహించండి బలపరచండి ఆత్మీయ శక్తిని ఎందుకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేంగులకి రాజా మా జీవిత ద్వారా నా జీవితం ద్వారా మీకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాచర్ చేసిన ప్రతిబిడ్ తండ్రి వారందరూ ప్రార్థన విన పలుతున్న వివిస్తుందిగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నశించుకోతున్న ఆత్మను మీ పాశలెత్తి తండ్రి అయ్యాక చర్య గ్రామాలని అయ్యా ప్రజల్ని దేవామి కాస్రేత పట్టుకుంటుండగా సహాయం చేయండి జ్ఞాపకం తీసుకుంటే తండ్రి ఎవరు నశించుకోవటం ఇష్టం లేదు దేవా అయ్యా కృపణ అనుగ్రహించమని నా దేశ రక్షణ దగ్గర నాయకులను అధికారులను లేవా సమస్తమైనటువంటి అధికారాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ యొక్క అధికారం కిందకి తెస్తుండగా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీ కార్యం దొరికించండి తండ్రి అనేట్లు మేము వైపు అయ్యా నమ్మకం ఏంట్రీ ఈ యొక్క ద్వారా ఈ ప్రభుత్వాల ద్వారా అయ్యా నమ్మకం అయిన తండ్రి అని చెయ్యి వెళ్ళినటువంటి గొప్ప సాక్షిగా లేవు నచ్చటానికి గొప్ప ఉద్యమంతో ఆ దేశాన్ని పోగొట్టడానికి కృపణి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేంగి రాజా ఏమంలో తండ్రి మా మా మధ్య ఉన్నటువంటి అయ్యా అనారోగ్య తోటి అధి బాధలతో ఉన్నటువంటి వారిని అయా కష్టాలు హింసలు వారిని బట్టి మేమైపు చూస్తున్నాం ప్రజలను గ్రహించండి కృపణను గ్రహించండి సహాయం చేయండి కేవలం మీ నామం మేము కొరకు అయ్యా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాండి దేవ ప్రేమి తండ్రి వివిధ ప్రాంతాల్లో తండ్రి మీనామం కొరకు బాధింపడుతున్నటువంటి ప్రజలను రైతు కట్టుకుంటుండగా సహాయం చేయండి అయ్యా సాక్షులుగా నిలబడి ఉండగా కృపను అనుగ్రహరించమని అయ్యా ఆదరి చూస్తున్నాం అంతేండి అయ్యా నమ్మకం ఏంటంటే యొక్క నమ్మకం ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి పతనం అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా పెరుగుతున్నటువంటి ధరలు అయ్యా ఇవన్నిటిని బట్టి తండ్రి అనేకమైనటువంటి బీద ప్రజల తండ్రి తమ అవసరాలను తీర్చుకోలేని స్థితిలో ఆపిల్ తోటిగా యాప్ కొంచేసుకోండి తండ్రి ఫ్రెంకులు కింద జనాథల దిక్కులేని వారు ఎదురు ఎత్తి పెట్టుకుంటున్నాయి అయ్యా విధానం అయ్యా స్త్రీలు వృద్ధుల పెళ్లి దీర్ఘకాలిక వ్యాధులతో బాధిపబడుతున్న వారిని మీ పాన్ని పట్టుకుంటున్నాడు అయ్యా జయాలు చేసుకోండి తండ్రి ప్రపణాలు కలిసిమని ప్రార్థిస్తున్నాం అని చెప్పి యోన జీవితాలను మేము పాసన్నది లేచి వారిని నాశంతో చేయగలని వారిని దేవ శోధిస్తుండగా వారిని బట్టి వారి హృదయాలను బట్టి అయ్యా మేము ఎక్కువ చూస్తుండే కదా వారు ఆకుల మీ పాసన్నది లేచిపెట్టుకుంటుండగా హిత్యం తండ్రి సత్యమైనది గాను అనేకలు మీ పాశ్ చేస్తున్నటువంటి కృపల్ని బట్టి మీరు కొంత చెల్లించుకుంటూ మా జీవితాల్లో తండ్రి అయ్యా ద్వారా చిరాపుర్లో నామంలో వాడుకోమని అయ్యా చేయమని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తారు మీ వైపు నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని తెప్పించుకుంటూ వారికి బ్రతివాళ్ళు వేరుకుని తండ్రి ఈ దిన ఈ ద్వారా మాట్లాడు నా భివానికి ఉదయండి అలాంటి సరస్సు నడిపించండి నా అభిమానికి ఆ పౌరుల పర్వత ప్రభా అయ్య కుమారు తన తన ఉపేక్షించుకుంటూ విశ్వప్రభ నా దీవానికి సోదం కేశ్వభ ఈ రోజు వాక్యం ద్వారా అలవీ మా దీవానికి చూద్దాం ఈ వాక్యంధ్ర స్థిరపరచం అలాగే కనుగోలు కాదు సుప్రభ అది ఆ శక్తి మన పుట్టించింది శక్తి దక్కింది నా దీవానికి చూద్దాం నా దీవం అక్కడ సమీపించి అలవీ నా దీవానికి చూద్దం చేస్తాం అనేక సార్లు ఈరోజు సుప్రభ నా దీవానికి చూద్దం జగల పోయి ప్రభా నాది సువార్త చెప్పాలా జనరుగు నీ యొక్క హలవ దగ్గర నడిపేయాలని సుప్రభ అలాదిగా నా దీవానికి శోధం చేసాము ఎంతో వైరస్ పట్టింది వాళ్ళ మిత్రులు తాకని శ్సంపర్చింది నా ది వాళ్ళ విడుదల తెచ్చింది వాళ్ళు కనబడి మీరు మాట్లాడండి అక్కడ విషయ వార్తలు వాళ్ళ పాపని క్షమించండి ఆ వైరస్ నుంచి విడిపించి ఆ వచ్చిన వైంటనే కరిగిపోవాలి సుప్రభా దాన్ని గర్దించి దాన్ని విడిపించి ప్రజలకు జ్ఞానం తెచ్చింది నా ప్రజలు జ్ఞానం రక్షించబోతుంది సుప్రభ వాళ్ళ జ్ఞానం తెచ్చింది అలాదిగా ఎంతో దేవునికి పడిపోయిన వాళ్ళ మీద వస్తుంది సువర్ణ జరగాల యశ్వభ అందరూ సరస్వతం రావాలా నా దీవానికి శ్రోత యశ్వ్రభ నీకు వంద యశ్వ్రభ మౌన్ యశ్వ్రభ వాళ్ళ ధ్యానం కొద్ది మనసు ప్రేమ తెలిసింది నా దేవ తగ్గి జీతం తెలిసింది చేయాలి చేయాల యశ్వ్రభ నా దీవానికి ఈ వాక్యం స్థిరపరిచి ధరపరిచి అలాగే నాది ఇంకా రోజు నడిపించి అలాగే ఎక్కడ ఈ రోజు మార్గం చలాలం చేయండి అలాగే కృపడితో బట్టి ఇంకా పశులతో నింపి బలంతో నింపి రోషంతో జీవితాలు పశుధర తండ్రి మీకు వదనాలు తర్వాత మీకే వదనాలు అయినా సమస్త జనత మహిళ మా ప్రభావం మీకే కలిగిన పరిణామాన్ని బలపరుస్తున్నారు నిద్రస్తూ సన్నిహితమైన విషయాలు బయలుపరచుకు మీకు ఎంత వన్ ప్రభావ పొరసాని మీ కొరకు పూర్తి తయారు చేసుకున్నందుకు మీకు ఎంత వందకున్న నేర్చుకున్నాం ఇరు ఇరుకు మార్గం కష్టతరమైంది కానీ ప్రభావ జీవాన్ని నడిపించలేదు బ్రహ్వా మీరే ఆ జీవం కాబట్టి నేను మీరే మార్చడం కాబట్టి తండ్రి మిమ్మల్ని వెంబడించడం ఇరుకు మార్గం అయినా చివరికి జీవాన్ని ఏ రకమైన అది తెలియ పొందుకుంటున్నారాయణ స్నేహ మందు త్వర మందు నూరు రేట్లు పలు మీ వాక్యాన్ని వాగ్దానం చేసిన కాబట్టి అటువంటి ఇరుకు మార్గం తాదారు అర్పించండి అది ఎటువంటి విషయంలో కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ప్రతి సమస్యని షేదించుకుని ముందు పోయి పిల్లలుగా తయారు చేయమని ఆర్థిస్తున్నారు ప్రతి కష్టం నచ్చితే మీరు స్త్రీల నుంచి సంపన్న కూడా తెచ్చండి శిక్షణ ఆచరించండి అభిషేషించి బలపరచండి మీ అంతా ధర్మాలను మాకు స్టేట్ ఎక్కడికి మేము పోలియం ప్రభావం మీలోనే కాబట్టి మిమ్మల్ని మేము మేము చివరి దశ వరకు తిరుమల మీ కొరికి జీవిస్తున్న అటువంటి కృప భాగ్యాన్ని మాకందరూ కలిగించి అడిపించగల ప్రార్థిస్తున్నాం మన ప్రభుత్వం కృప సమ్మాధానం నడిపిస్తూ మనందరికీ సదకాలం తోడైంది